స్తోత్రం నైనా పరిశుద్ధ మైమోన్నత సరశక్తి మంతట జీవంగల తండ్రి నీకు వందనాలు ప్రభ నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి నీకు వందనాలు ప్రభ అబ్రాహాం ఇస్లాక్ యాకప్ల దేవా నా వందనాలు ప్రభ ఇచ్చిన సమయం దినంబట్టి నీకు వందనాలు స్తోత్రం నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మీ లెక్కలు పెట్టిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా లెక్కలను వందనాలు ప్రభ నయా ఈ రోజు కేవలం ఎస్ కృపలో ఉన్నాం నాయనా తండ్రి నీకు వందనాలు ప్రభ మమ్మల్ని ఎంతగానో ఏర్పరచుకున్న తండ్రి నీకు స్తోత్రంలో కోట్లాది వందనాలు ప్రభ అయ్యా ఏమి ఇచ్చిన మేము చెల్లించాం నా ప్రభ నా తండ్రి నీకు వందనాలు ప్రభ ఇచ్చిన సమయంలో నేను సూచిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభ తండ్రి నీకు వందనాలయ్యా తండ్రి ఇసు ప్రభ చిన్నమ్మ కూడా నా ప్రభా అక్కడ ఉంటాను ప్రభ మా మదర్ నా తండ్రి నీకు వందనాలు ప్రభ ఎసు ప్రభ బిడ్డ ప్రభాన్ని నడిపించండి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి మరి సేవల ప్రాంతంలో ఎక్కడైతే వాడబడతారో వాళ్ళకు తోడైందండి ప్రభ ఇంకా అభిషేకిచ్చే సేవలు మీరు బలంగా మీరు వాడుకోండి ఆయన ఎసు ప్రభానికి రాభ ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళని కూడా దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబం సంబంధించి విడుదల దండి సంపూర్ణ రక్షణ మార్గం కుటుంబంతో నడిపించండి ఏసు ప్రభా కుటుంబంకున్న దుషశక్తులు అంధకార శక్తులు గర్తించండి అయినా దాని పాత్ర బంధించి అందరినీ విడుదల పొందాల ప్రభా కుటుంబికులంతా ఏసుప్రభాన్ని ఈ సరస్వత్ర నడిపించండి ప్రభావ సారంగా జీవించి అవ్వడాల ప్రభ యేసు ప్రభానికి వందనాలయన జీవంగల తండ్రికి వందనాలు ఈ రోజు యేసుప్రభా వాక్య చేత నిర్మాత మాట్లాడండినైనా మమ్మల్ని బలపరిచండినైనా తోడయండి ఇంకా ఏసుప్రభా మర్మాల చేత మాట్లాడండి ప్రభావ ఇంకా మీరు మేము విధంగా సిద్ధపడాలో మీరు మమ్మల్ని ఇంకా ఏసుప్రభా హెచ్చరించండి ఆయన ఏసు ప్రభు ఇంకా సరి చేయండి తండ్రి ఇంకా మేము అతిపరుషుద్ధంగా మేము జీవించాలా మళ్ళీ ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి ఇంకా ఏసుప్రభ వాక్యానుసారంగా జీవించక శక్తి మాకు దయచేయండి తండ్రి ఏసు వందనాలు ఎటువంటి తప్పు లేకుండా సహాయపడండి దేవా ఏసు ప్రభానికి స్తోత్రం దృచి అందిస్తున్నాం ఏసు ప్రభా జీవం గల పొందండి దేవా ఇంకా ఏసు ఇంకా రానబిడ్డ తొందరగా నడిపించి మతదాంత తోడైనండి దీవించి ఆశీర్వదించి నిరాకడకే సిద్ధపరచుకోమని నదడని ఏసుకు సిరి వేడుకుంటున్నాం తండ్రి ఆ ంక్ యూ ఏ దుఃఖ హటేమ ము దుఃఖ హట మేషు ఆయ ము జా హరే దికు తోగీవన్ తుజకుబ తరే ది యశ్వజీవన్ తుకో దుఃఖ హట మేషా లే కీవన యశ నే నయాజీవన్ాయా కీవన యశూనే దా జీవన్ పాయా హిట్ జశు ఆయ ము దుఃఖ హబ తరే దుకు తుకు నయా జీవన్ తుకో జరే ది తివన్ తుజకు దుఃఖ హటే రాయోదే హే దుఃఖ హెంచలే స్తోత్ర ఎల్లప్పుడూ నీ పాడదన్ ెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ ఇంత వరకు నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై ెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేను పాడేదన్ ఆకాశమా ఆకాశములు దాని కిందున్న సమస్తము శ మహాకాశములు దాని క్రిందున్న సమస్తము భూమిలో కనబడునవన్నీ ప్రభువాని కీర్తించున్ భూమిలో కనబడునవన్నీ ప్రభువానిన్నే కీర్తించున్నా లెక్కిం చలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేను పాడేదన్ లెక్కిం చలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేను పాడేదన్ అడవిలోని వసించునవన్నీ సుడిగాలియు అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్నీ దేవానిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవానిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేను పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నేను పాడెదన్ నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలో నా జీవారాసులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలో నా జీవారాసులు ఆకాశమునాయ గురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించం ఆకాశమునాయ గురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించం ెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేను పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేం పాడెదన్ ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేనిస్తూత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ లెక్కించలేనిస్తూత్రముల్ దేవా ఎల్లప్పుడూ వైషుద్ధ ప్రేమల దేవా కృపణలు తండ్రి దేవాయేశ్వ ప్రభానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు అలాగే రజ వైషుద్ధ ఒక సర్వశక్తి వందనములు తండ్రి జీవం దేవానికి వందనాలు తండ్రి దేవ మమ్మల్ని సజ్జులెక్క నిలబెట్టినో దాని వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి మాకు మరి యొక్క దినంని ఇచ్చిన ప్రభ దాని వందనాలు ప్రభా దేవాసయ మరి యొక్క సమయంలో ప్రభ ప్రార్థిస్తుండగా తండ్రి మరి యొక్క ప్రదర్శన మధులు జరిగించిన ప్రభా దేవాయసయ మరి పాట ద్వారా మీరు ఎంతో మాయమ పొందినారు ప్రభ దాన్ని బట్టి తండ్రి దేవాయత్స ప్రభ మరి యొక్క ఈ యొక్క టైంలో కూడా ప్రభ మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్యాల చిత్ర కూడా ఎవ్రీడే మీరు మాతో మాట్లాడుతున్న ప్రభా దాన్ని బట్టి తండ్రి ఎందుకంటే ప్రభా మీరు ఇచ్చిన సమయం ప్రభ కాబట్టి ప్రభ మీరు ఇచ్చిన సమయంలో ప్రభ మేము ప్రతిదీ సరిదిద్దుకునేలాగా ప్రభా మాకు సహాయపడండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుందండి ఎందుకంటే ప్రభా లోకం చూసినా ఎక్కడ గలిబిలి ఉంది ప్రభ అయినా కానీ ప్రభా ఈ యొక్క గలిబిల నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రభా దాన్ని నీకు వంద నాలుగు కృతజ్ఞతలు తండ్రి దేవా మమ్మల్ని ఎవ్రీడే కూడా ప్రభా మీ సజీవులకి నిలబెట్టినారు ప్రభా నీ యొక్క ఆత్మజీతమకు నడిపింపి దయచేస్తున్నారు దాన్ని నీకు వంద నాలుగు కృతజ్ఞతలు తండ్రి దేవాయత్స ప్రభ మరి ప్రతి కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి రాణి బిడ్డలుంటే ప్రభాన్ని సన్నిధికి నడిపించండి ప్రభా దేవాచు ప్రభా ప్రతి బిడ్డని ఈ సన్నిధికి రావాల్సిందే ఎందుకంటే ప్రభ సమయం లేదంటున్నారు ప్రభ కాబట్టి ప్రభ మరి ప్రతి వాళ్ళు కూడా ప్రభా నీ యొక్క టైం తీసుకోవాలా కేటాయించాలా ప్రభా రావాల్సిందే ప్రభా వాళ్ళంతా వాక్యాలు వినాల్సిందే ప్రభా వారంతా ప్రాధాన్యతంలో ఉండాల్సిందే ప్రభా వారి ఆత్మలను కూడా ప్రభా యొక్క పరిస్థితితో ముద్రించుకుని తండ్రి దేవ వారి కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభావ ముఖ్యంగా ప్రభా వాక్యం ధ్యానిస్తుండే తండ్రి ఏసా మరి ప్రతి వాక్యాలు కూడా ప్రభా మరి నీ యొక్క ఆత్మహ్యత నడిపింపు దాయించండి ముఖ్యంగా ప్రభ నాకున్న సొంత తరఫులను గద్దించి కొట్టి వెళ్ళే నీ యొక్క పరిశుద్ధాత్మహ్యత నడిపింపు దాయించండి ప్రభా యొక్క నీ యొక్క తలంపులకు చోటించి నడుచుకుంటున్నాం కాబట్టి ప్రభా నా ప్రవక్తిని అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి వెళ్ళిపోయి నడుచుకుంటాం ప్రభా సాయపడండి ముందుకు నడిపించండి ప్రభా నీ యొక్క ఆత్మజిత మందరికి నడిపింపు దయచేయమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రిస్ వాటర్ ఎయిత్ చాప్టర్ ఫిఫ్టీ వన్ ఈ వాక్యం ఏం చెప్పబడుతుందంటే దేవుని యొక్క అంటే ఆయన యొక్క మాటలను గైక్కొనిన ఏంటంటే చావు అనేది ఉండదు అని చెప్పబడుతుంది ఒకడు నా మాట గైకొనిన ఎడల ఒకడు నా మాట గైకొనిన ఎడల ఎవడునో మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను చూడండి ఇక్కడ మెయిన్ రీజన్ మనకు అర్థమైపోయింది చదవగానే ఈ పాయింట్ మనకు అర్థమైపోయింది కానీ ఏదైతే మనము చదువుతున్నామో ఏదైతే మనము వాక్యంలో చూసి దాన్ని రుచి చూసి అరుగుతున్నాము దాన్ని బట్టి చూసుకుంటే ఆ చాలా మంది ఈ యొక్క ఎయిత్ చాప్టర్ లో మొత్తం చదువుకుంటే మనము పరిశ్రయలు చదుకాయలు ఇంకా దేవుని ఎంతో మంది ప్రశ్నించిన వారు ఉన్నారు అందులో కాబట్టి అట్లా చూసుకుంటుంటే వాళ్ళు ఆలోచన విధానం వేరేగానే ఉంది వాళ్ళు ప్రతి దాంట్లో ఆలోచించడం విధానం వేరేగానే ఉంది ఇక్కడ దేవుడు ఏమంటున్నంటే ఆయనే మాటలు ఎవరైతే ఆయన మాటల్ని గై కొని వాడు మరణము అంటే మరణం ఉండదు మీతో నిజంగా చెప్తున్నారు అంటే మరణం ఉండదు అంటే మరణము డిఫరెంట్ గా ఎట్లా అంటే టూ గా మనం ఆలోచన ఫిజికల్ గా ప్లస్ ఆత్మీయంగా చూసుకుంటే స్పిరిచువల్ లైఫ్ లో చూసుకున్న ఆత్మీయంగా సారీ ఫిజికల్ గా చూసుకున్న ఆత్మీయంగా చూసుకున్న ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎట్లా ఆల్మోస్ట్ మనకు తెలుసు ఈ బాడీ టెంపరీ మనకు ఆత్మ అది ఒక సోల్ అనేది మనకు ఉంది కాబట్టి ఆ సోల్ కన్నది ఆయన యొక్క జీవం ఆయన యొక్క మాటలే మనకు జీవం పోస్తుంది అనమాట దేవుని యొక్క మాటలు ఆయన ఇచ్చే ప్రతి మాట మనకి బలం వస్తుంది శక్తి వస్తుంది ఆ ప్రతి మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాము అది ఒక శక్తి ఆయన శక్తి ఎంతో గొప్పది బలమైన శక్తి ఆ అంత పవర్ఫుల్ అయిన ఆత్మజితాన్ని మనకి ఎవ్రీడే అని మనం పోషించే దేవుడు కాబట్టి అట్లా మనం చూసుకుంటే ఆత్మలో మనం చూసుకున్న ఆ శరీరకరంగా చూసుకున్న రెండిట్లా చూసుకున్న డిఫరెన్స్ తెలుస్తుంది ఎందుకంటే మనం కొరెంతియన్స్ సెకండ్ చాప్టర్ లో ఫోర్టీన్త్ చాప్టర్ సారీ కొరెన్యన్స్ అంటే ఫస్ట్ కొరెన్థియన్స్ సెకండ్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్షలా చూసుకుంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని అతనికి వరితనముగా ఉన్నవి అవి ఆత్మ అనుభవముల చేత వివేచన యగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు చూడండి ఇక్కడ తెలిసిపోతుంది ప్రకృతి విధంగా ఏ విధంగా ఉన్నారో ఆత్మీయమైన జీవితంలో ఏ విధంగా ఉందో తెలియజేయబడుతుంది మనం ప్రకృతి విధంగా ఆలోచన చేస్తే ఎప్పటికీ వాళ్ళు అంగీకరించరు దేవుని యొక్క మాటలని ఎప్పుడు వాళ్ళు అంగీకరించరు ఎందుకంటే వాళ్ళకు యథవిధిగానే ఉంటది వాళ్ళ జీవితాలంతా ఎందుకంటే వాళ్ళు రుచి ఎరగలేదు కాబట్టి దేవుని యొక్క మరణం రుచి చూడలేరు దేవుని యొక్క ఆయన ఇచ్చే ప్రతి శాల్వేషన్ లో ఆయన ఇచ్చిన రక్షణలో ఏది వల్ రుచి అరగలేదు కాబట్టే అక్కడ చెప్పబడుతుంది అంటే ప్రకృతి విధమైన మనుషులు ఆ విధంగా ఉంటారు కానీ ఆత్మలు ఉన్నవారు ఎట్లుంటారంటే ఆయన మాటలు గై కొని కాబట్టి వాళ్ళకు మరణం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనము దీంట్లో చూసుకుంటాం ఏపీషియన్స్ సెకండ్ చాప్టర్ లో మనం అంతా ధ్యానించిన వారిని సెకండ్ చాప్టర్ 20, 21, 22 ట్వంటీ టూ ల మనం చూసుకుంటాము క్రిస్తేస్ ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆ పోస్టులు ప్రవక్తులు వేసిన పునాదుల మీదని మీరు కట్టబడి ఉన్నారు ఇక్కడ తెలియజేయబడుతుంది అంటే మరణం పొందలేరు వీళ్ళంతా అంటే వీళ్ళు టెంపరీగా అంటే శరీరం మాత్రమే ఈ భూమిలో పాతబెడ క్లోజ్ అవుతుందేమో కానీ వాళ్ళ ఆత్మలు మాత్రం సజీవంగా ఆయన కుడిపాశంలో ఆయన దగ్గర కూర్చొని ఉన్నారు అబ్రహం రొమ్ముడా అనుకొని ఉన్నారు ఎందుకంటే వాళ్ళంతా దేవుని సన్నిధిలో ఉన్నారు వాళ్ళకు ఆత్మకి మరణం లేదు వాళ్ళ ఆత్మకి అపోసలు మళ్ళీ ప్రవక్తలు మళ్ళీ వాళ్ళు వేసిన పునాది మీదనే మరి ఎంతో మంది కట్టబడుతున్నారు కదా ఈ కాలం వరకు చూసుకుంటే వాళ్ళు ప్రతి పునాదిలలో దేవుని యొక్క ఫౌండేషన్ అనేది ఉంది క్రీస్తస్ పునాది మీద వాళ్ళు కట్టబడ్డారు కాబట్టి వాళ్ళ ఆత్మకి మరణం లేదు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అపోస్తలు వీళ్ళంతా కదా ప్రతి కట్టడంలో వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళు చేసిన ఆలోచన విధానం వాళ్ళు ప్రతిది సాక్రిఫైస్ చేసుకున్నారు ప్రతి కట్టడంలో ఆయనలో చక్కగా అమలు పరచబడ్డారు వాళ్ళంతా దేవుల్లో చక్కగా అమలు పరచబడ్డారు మళ్ళీ ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయము ఆ వృద్ధి పొందిన వారు అంటే వాళ్ళ టెంపుల్స్ అన్నప్పుడు ఒక మనిషియే కదా ఒక పర్సన్ని దేవుడు ఒక టెంపుల్ లాగా పెట్టినడు ఒక మందిరం లాగా పెట్టినడు అంటే వాళ్ళెంత చక్కపరుచుకున్న వాళ్ళ లైఫ్ ని అంటే వాళ్ళు పర్సనాలిటీ విషయంలో చూసుకున్నారంటే ఆ ఆత్మలోనే కానీ ఫిజికల్ గానే కానీ వాళ్ళ మైండ్లోనే కానీ ఎట్లా చూసుకున్నా వాళ్ళు ఎట్లా జీవించారంటే చక్కగా వాళ్ళు ఏదునా అన్ని అమలు పరుచుకున్నారు ఎవ్రీథింగ్ గాడ్ ఇచ్చిన ప్రతి వర్డ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫాలోయింగ్ ద ట్రూల్స్ దేవుడు ఇచ్చిన ప్రతి వర్డ్స్ ని వాళ్ళు ఫాలో చేశారు చేసినారు కాబట్టి ఎందుకు వాళ్ళు చేయగలిగినారంటే వాళ్ళు దేవుడు బ్రతుకున్నంత వరకు యేసు ప్రభు శిల్వ మరణం పొందక ముందుకు వాళ్ళ లైఫ్ సేందు వాళ్ళకు అర్థం కాలే ఆయన ఇచ్చిన మాటలు వాళ్ళు గై కొనాలి అని అనుకున్నా కొనలేకపోయినారు ఎందుకనంటే దేవుడు మరణం పొందినాకనే వాళ్ళు రుచి ఇంకెక్కువ తెలుసుకోగలిగినారు ఎట్లా అంటే చూడండి వాళ్ళు దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి స్వాత ప్రకటన చేసినప్పుడు దేవుని వాళ్ళ ఏమంట ఇంపార్టెన్స్ ఇవ్వలే ఇచ్చినారు కానీ ఎంత ఇవ్వలో అంతే ఇచ్చినారు కానీ ఆయన ఆయననే ఒక దేవునిలాగా వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకున్నారు అనంటే ఆయన అన్ని విషయాలు చెప్పిన తర్వాతకు ఏస చనిపోయి తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ మధ్యలో సంచరించినాక అప్పుడు వాళ్ళకి లైఫ్ అనేది ఏందో అర్థమైంది అంతవరకు వాళ్ళకి అర్థం కాలేదు కానీ ప్రవక్తలకే కానీ వీళ్ళకి ఈ ప్రవక్తలు ఎట్లా తెలుసుకున్నారంటే దేవుని యొక్క స్వరము వాళ్ళు విన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతి దర్శనాలు ఆయన ఇచ్చిన ప్రతి మాటలు వాళ్ళు మెయిన్ గా విశ్వాసం పెట్టినారు ఆయన దేవుడు ప్రతి మాటలు ఏవైతే వలకు విజన్స్ వారాన్ని కానీ డ్రీమ్స్ వారాని కానీ దేవుడు వాళ్ళకి బయలుపరిచిన విధానం చూసుకుంటే ప్రతి పాయింట్ దేవుడు ఏదైతే చెప్పినా ప్రతి పాయింట్స్ వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తగా పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అట్లా రుచి చూసినారు ప్రవక్తలు అందుకే ఈ ఏ కెషన్ సెకండ్ చాప్టర్ లో మనం చూసుకుంటే లో ఆ పోస్టులు ఫస్ట్ ఉన్నారు తర్వాత ప్రవక్తలు వచ్చినారు యాక్చువల్లీ ఫస్ట్ ప్రవక్తలు ఉండాలా తర్వాత ఆ ఉండాలి కానీ ఇక్కడ ఉల్టైంది ఇక్కడేమో దేవుడు ఫస్ట్ ఆ పోస్టులు తర్వాత ప్రవక్తలు పెట్టిండ్రో మళ్ళీ ఆ పూర్ణార్థిం దాని కట్టబడ్డారని చెప్పబడుతుంది అంటే చూడండి ఆ పోస్టులు ఎందుకు అనంటే ఆ పోస్టులు దగ్గరగా చూశారు ఆర్చువల్ మెంబర్స్ డిసైపుల్స్ అందరూ ఏసు ప్రభుని దగ్గరగా చూసినారు కాబట్టి ఏసు ప్రభుతోటే వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళతో అంటే దేవునితో పాటు ఉండడము ఆయనతో పాటు సహవాసం చేయడము ఆయనతో పాటు తిరగడము ఆయనతో పాటు ఏసు ప్రభు పండుకున్నాడు కరెక్టే కానీ ఆ బైబుల్ ప్రకారంగా చూసుకుంటే ఆ శిష్యులు ఆ యొక్క ఓడలో ప్రయాణం ప్రయాణం చేసేటప్పుడు అక్కడ అలలో రావడము మిక్కిలి నిమ్మలం కావడం ఏసు ప్రభు రావడం ఇదంతా అక్కడ ఉంటది మనం చదివింది కానీ ఏసుప్రభు పడుకున్నారు కదక్తే కానీ ఆయన ఆత్మీయమైన జీవితంలో చూసుకుంటే ఇంత కూడా ఆయన నిద్రపోలే ఏసుప్రభు ఆత్మీయమైన చూసుకుంటే ఆత్మలో చూసుకుంటే ఆయన కూడా ఒక మంచి కుమారుడుగా వచ్చినాక ఆయన ఫిజికల్ గా అక్కడ పడుకున్నాడు జస్ట్ ఇట్లా ఉరుగుదాం అనుకునే లోపు వాళ్ళందరూ వచ్చి ఆయన లేపేశారు కానీ ఆయన ఆత్మలో మాత్రం నిద్రపోలే దేవుడు అట్లా అంటే ఈ ట్వెల్వ్ మెంబర్స్ దేవుని ఆ విధంగా చూడడం వల్ల దేవుని వెంబడించి నడవడం వల్ల వాళ్ళు మరణాన్ని రుచి ఇంకా చూడలేకపోయినారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు మరణం లేదు ఎందుకు అనంటే వాళ్ళు దేవునితో కొనసాగింపబడ్డారు తర్వాత వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకున్నారు అర్థంతో వీళ్ళ ఆత్మలు దేవుని సన్నిధిలో ఉన్నాయి అంటే ఈ లోక రీతిగా అయితే వాళ్ళు చనిపోయినారు కానీ ఆత్మీయమైన ప్రపంచంలోకి వెళ్తే వాళ్ళైతే దేవుని సన్నిధిలో ఇప్పటికీ బ్రతికే ఉన్నారు వాళ్ళ ఆత్మలు ఈవెన్ దో వాళ్ళు ఇప్పటికీ మన కొరకు ప్రార్థిస్తున్నారు అనంటే ఉత్తగానే కాదు కదా వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళందరూ దేవుడు దగ్గర సన్నిధులు కూర్చొని ఈ లోకం కొరకు మాట్లాడడము ఈ లోకంలో ఎవని నాయకుడిగా చేద్దాము ఈ లోకంలో ఎవని ఒక పొలిటికల్ లీడర్ గా పెట్టాలా చూస్ చేయాలా ఇవంతా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అనంటే ఉత్తగనే కాదు కదా మనం ఒక్కటి గ్రహించాలి ఎందుకనంటే వీళ్ళు నా అంటే ఇక్కడ ఒకడు నా మాటలు గాయక్కునే ఏదనా అని చెప్పబడుతుంది కదా వాళ్ళకు మరణము అంటే ఎవడైనా మరణం పొందడని నిజంగా మీతో చెప్తున్నాను అంటుంది దేవుడు అంటే ఎంత క్లారిఫైగా దేవుడు చెప్తున్నాడంటే ఇంకా వాళ్ళకు మరణం లేదు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా ఎందుకంటే వాళ్ళు కట్టబడిన గోడలు ఎక్కువ ఉన్నాయంటే చక్కగా ఉన్నాయి వాళ్ళు కట్టుకున్న ప్రతి గోడ చక్కగా అమలు పరుచుకున్నారు తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మని వాళ్ళు కొనసాగించుకున్నారు ఎవ్రీడే అంటే ఆయన ఆత్మని పోగొట్టుకోకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళ కాలం క్లోజ్ అయ్యేంత వరకు చివరి వరకు వలు రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా జీవించినారు అపోసులంతా అట్లా ఈ మాటలు చెప్పబోతున్నాయి చూడండి మతే స్వత సిక్స్టీన్త్ చాప్టర్ ట్వంటీ సెవెన్ కూడా అంట మ కుమారుడు తన తండ్రిని మహిమ కలగ తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరిని క్రియలు చెప్పున వారికి పలమీచును అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన క్రియలని ఎలాంటివి వాళ్ళు ప్రతిది సాక్రిఫైస్ చేసుకున్నారు ఆఫోసులు కానీ వీళ్ళంతా వీళ్ళంతా క్రియ వీళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఏమవుతుంది అవన్నీ సాక్రిఫైస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు మరణం అనేది లేదు వాళ్ళకి ఇచ్చిన ఫలములు అధికమైనవి అవన్నీ అధికంగా దేవుడు వాళ్ళకి ఎన్నో గిప్స్ అట్లా ఎందుకంటే చూడండి మనం ఇక్కడ మెయిన్ రీజన్ ఆత్మని చా అంటే ఆత్మను ఆర్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాల ఇది మెయిన్ రీజన్ అందుకే ఆయన మాటలను మనం ఎప్పుడైతే గాయకుంటామో మరణం అనేది మనకు ఉండదు ఇది దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు చూడండి ఫస్ట్ ఎసలోనియన్స్ ఫిఫ్త్ చాప్టర్ లో మనం చదువుకుంటూ వెళ్తే ఆ ఇది మొత్తం చదువుకుంటూ వెళ్తుంటే మనకు అర్థమవుతుంది సోదరులారా ఆ కాలమును గురించో ఆ సమయం గురించో మీకు రాయడం అక్కర్లేదు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చుచున్నదని మీరు బహుగా తెలియను చూడండి మనకు అందరికీ తెలుసు రాత్రి వెళ్ళందు దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము అని చెప్పబడుతుంది అంటే ఆ రోజు ఆ డే ఆ రోజు ఆయన రాబోతున్నాడని చెప్పబడుతుంది అంటే లోకం అంతటా ఏమనుకుంటాడంటే లోక సంబంధం లోకం విధంగా చూసుకుంటే నిజంగా సత్యం తెలియని వాళ్ళు వాళ్ళు ఎట్లా గ్రహిస్తారంటే ఆ దేవుడు వస్తున్నాడని తెలిసి కూడా వాళ్ళు అంటే దొంగ అని ఇక్కడ రాయబడి ఉంది దొంగ ఎలాగో వచ్చినో అని ఇక్కడ చెప్పబడుతుంది వాళ్ళేమో అయ్యో దేవుడు దొంగలాగా వస్తారు దొంగలాగా అట్లా ఆలోచన చేశారు అది రాంగ్ వే అది చాలా తప్పు అయితే అది టైం అనేది చెప్పబడుతుంది అక్కడ దినంలో వచ్చే టైము ఆ దొంగలు ఏ టైంలో వస్తారో మనకు తెలియదు దాన్ని మనము ఇప్పుడు మనం ఉన్న మనం దేవుని కోసం అంతా తెలిసిన వారమే ఆయన రాకడ కోసం కూడా కనుక్కొని జీవించిన వారం అనేలాగా చెప్పబడుతుంది వాక్యం ఎందుకంటే మనము దేవుణ్ణి ప్రతిదీ గ్రహించిన వరం అంటే ఆయన వాక్యాలు ధ్యానిస్తున్నాము ఆయన రాకడ కోసం తెలుసుకున్నాము అన్ని తెలుసుకున్నాక కూడా ఇంకా దొంగలాగానే ఎక్కువ అని చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నారు కదా ఈ వచనంలో చూసుకుంటే వాళ్ళ అంటే పర్సన్స్ ఎట్లా డిఫరెంట్ గా ఆలోచన చేశారంటే చాలా మంది దొంగలాగా వస్తున్నారు కదా దేవుడు అనే అట్లా దొంగలాగానే అట్లా ప్రగతి కానీ అది కాదు పాయింట్ కానీ వాళ్ళు వచ్చే సమయం ఏదో అట్లా దేవుడు సని మనం ప్రకటనలు చూసుకుంటే ఆయన అందరి ఎదుట ఆయన రొమ్ము కొట్టుకొని ఏడు ఆ వాక్యం చెప్పబడుతుంది మనం రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్ లో మనం చూసుకుంటాము ఇక్కడనేమో ఆ అక్కడనేమో ఏమని చెప్పబడుతుందంటే దొంగలాగా అక్కడ సమయం కోసం చెప్పబడుతుంది టైం కోసం చెప్పబడుతుంది కానీ లోకం అంతటనేమో వేరేలాగా అర్థం చేసుకుంటారు కానీ మనము కరెక్ట్ గా యోహన్ సుమతల సారీ రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్ లో మనం చూసుకుంటే మనము క్లియర్ గా చదువుతాం ఎక్కడ అంటే సెవెంత్ వర్స్ లో ఉంటది ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రంలో ఆయన చూచును ఆయన పొడిచిన వారు చూచెదరు భూజనులు అందరూ చూచి రొమ్ము కొట్టుకునుదురు ఆ అవను ఆమెన్ అని ఇక్కడ చెప్పబడుతుంది చూడండి మోసపోయేది ఎట్లా అంటే ఈ ఈ వచనంలోనే ఉంటారు చూడండి చాలా మంది ఎట్లా మోసపోతారంటే ఈ వాక్యాలు కూడా దేవుడు ఇచ్చిన ప్రతి వాక్యాలు ఆత్మచిత అర్థం చేసుకోవాలా ఆత్మచ్యత మనం నడిపింపబడాలా అంతేగాని ఫిజికల్ గా పోయే వాళ్ళకి ఎవరైతే శరీరకరంగా అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎట్లా అర్థమవుతాయంటే ఆ అది మోసకరంగానే ఉంటుంది వాళ్ళకి ఈ ఈ వచనంలో ఉంట చూడండి దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చునని మీతో బహుగా బహుగా తెలియను లోక్ లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమూ లేదని చెప్పుకొనచ్చు చూడగా గర్భిణీశీలకు ప్రసవేదన ప్రసవేదన వచ్చినట్లు వారికి అకాస్తుగా నాశనం తటస్ించిన గనక వార ఆ ఏ మాత్రము ఎంత మాత్రము తప్పించుకునే లేదు సహోదరులారా ఆయన దినము దొంగవల మీదికి వచ్చిటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగులో వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు చూడండి ఇక్కడ చూసుకుంటానేమో దినము ఎలాగో వచ్చినా మీరు బాహుగా తెలియను లోకము ఈ ఈ లోకంలో ఉన్న వాళ్ళంతంటే ఇంకా నిర్లక్ష్యం లైఫ్ అనమాట వాళ్ళు దేవుడు వస్తున్నారు కదా అప్పుడు చూసుకుందాంలే అనేలాగుంటారు అంటే వీళ్ళు దేవుని మాటలు వింటున్నారు కానీ గై కొనలేక అంటే దాన్ని రుచి చూడలేకపోతున్నారు ఆ విన్నాం కదా అయిపోయింది కదా ఆ యేసుప్రభు వస్తున్నారు కదా అక్కడ వరకే కానీ అదే దేవుడు మన కొరకు రానై మన కొరకు ఏసుప్రభు వస్తున్నారంటే ఎవరైనా నిర్లక్ష్యం కలిగి అంటే వీళ్ళంతా నిర్లక్ష్యం కలిగి జీవిస్తున్నారు ఎవరైనా వెయిటింగ్ చేస్తున్నారు ఆయన రాకడ కోసం ఆయన వస్తున్నారని తెలిసి కూడా రుచి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ క్లియర్ గా తెలియజేయబడుతుంది మీకు బహుగా తెలియ తెలియను అని సో దేవుడు రాక వస్తుంది అని చెప్తున్నామే కానీ మనము ఆయన కోసం నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నామా ఎందుకంటే లోకం అట్లనే ఉంది వాళ్ళు ఎప్పుడు ఆ వాళ్ళు ఎప్పుడు ఇది అవుతారంటే లోకంలో ఉన్నవారు ఆ గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు అంటే గర్భిణీ స్త్రీలు అంటే లోకం ఏమనుకుంటే నిజంగానే ఆ లేడీ ఆ స్త్రీగానే ఉంది కదా అని అనుకుంటారు కానీ అది కాదు ఎందుకంటే ఇది నేను విన్నా నా స్నేహితురాలకి నేను ఈ వాక్యం చెప్పేటప్పుడు అన్న గర్భిణీ స్త్రీలకు ప్రసవేదన వచ్చినట్లు కాస్తగా ప్రతి వాళ్ళకి జరుగుతుంటదంటే వాళ్ళు నిజంగానే గర్భిణీ స్త్రీలు అనే కానీ వచ్చినానికి ఒక్కొక్క పాయింట్కి ఆత్మీయమైన సత్యం దాచబడి ఉంది ఆ టైంలో వాళ్ళు దేవుని యొక్క సత్యాన్ని తెలియజేయబడాలా వాళ్ళ వరకు రావాలంటే వాళ్ళకి ఎప్పుడు దేవుని యొక్క సత్యం వాళ్ళకి ఎప్పుడైతే తెలియజేయబడతాయంటే ఆ కాలం నుంచి వస్తుంది కదా తరాతరాల నుంచి వస్తుంది ఏసు ప్రభు రానయ్యి ఉన్నాడు వచ్చింది ఆల్మోస్ట్ దేవుని ఫస్ట్ కమింగ్ వచ్చేసింది అయిపోయింది ది సెకండ్ కమింగ్ కదా మరి ఈ సెకండ్ కమింగ్ దేవుడు వస్తున్నాడు వస్తున్నాడు నిర్లక్ష్యం చేసి ఉంటే ఇంకా లైఫ్ ని అట్లనే డిలే చేస్తూ చేస్తూ ఉన్నారు మరి ఈ గోపజనానికి ఎప్పుడైతే దేవుని యొక్క సత్యం వాళ్ళకి అప్పుడు ఆ టైంలో దేవుని వాళ్ళు అంగీకరించిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రసవేదన పడుతుంటారు అప్పుడు ఏజ్ ప్రభుని వాళ్ళు కనాల్సిందే కానీ వాళ్ళు ఏజ్ ప్రభుని ఇంకా కనట్లేరు జస్ట్ ఆ యొక్క వేదన ఎట్లుంటుందంటే ఆ యొక్క సిచ్యువేషన్ లో గర్భిణీ స్త్రీలకు ఆ యొక్క టైంలో ఉన్న వేదన ఏ విధంగా ఉంటుందో అలాంటి కష్టాలు వాళ్ళు పడుతుంటారు అయినా కానీ వాళ్ళకు రుచి అనేది తెలియదు వాళ్ళకు రుచి ఎప్పుడు తెలుస్తుందంటే దేవుడు వాళ్ళ మీద ఆ మనము యోహన్ స్వాత సిక్స్టీన్త్ చాప్టర్ మనం చూస్తాము అక్కడ మొత్తం ఉంటది మనము సిక్స్ జాన్ జాన్ సిక్స్టీన్త్ చాప్టర్ ఎయిత్ వచనంలో ఉంటది మనకి అట్లా మనం చూసుకుంటుంటే వాళ్ళకు ఉన్న బాధ వేదన దుఃఖం ఏదైనా ఉన్నా ఆ టైంలో వాళ్ళు లోక రీతిగా ఆలోచన చేసేదేమో రియల్ గానే అట్లా ఉన్నారు కదా అనుకుంటారు కానీ ఇక్కడ ఒక స్త్రీ అని చెప్పబడుతుంది కాబట్టి ఒక సంఘానికి సాదృశ్యం అవుతుంది కదా ప్రతి సంఘంలో ఉన్న ప్రస వేదనలు అంటే వాళ్ళకు ఉన్న బాధ వేదన దుఃఖం ఏదైతే ఉందో చివరికి దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు గ్రహించిన తర్వాతకు వాళ్ళకు సమస్యలు వాళ్ళు భరించలేక అప్పుడు దేవుని సత్యాన్ని గ్రహించడం నేర్చుకుంటారు అంతవరకు వాళ్ళకి తెలియవదు చూడండి లోకం నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచ్చు చూచుండగా గర్భశ్రీలకు ప్రసవేదన వచ్చినట్లు వారికి అక్కాస్తుగా నాశనము తటస్థించిన వెనుక వారంతా ఏమాత్రము తప్పించుకొని లేరు ఆ దినము దొంగవలె మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది మీరు చీకటిలో ఉన్నవారు కాదు అని అంటున్నారు దేవుడు చీ అంటే పౌలుతో ఇవన్నీ రాపించిన దేవుడు మరి ఆయనే ఎందుకు చెప్తున్నాం మనం చీకట్లో ఉన్నవారం కాేవుని యొక్క సత్యాన్ని గ్రహించి అనుసరించి నడుచుకున్న వారికి చీకట్లో లేరు ఎవరు చీకట్లో ఉన్నారంటే గోపజనం పరిశ్రయలు సర్దుకాయలు వీళ్ళంతా చీకట్లు ఉన్నవారే కానీ ఇక్కడ చీకటిలో ఉన్నవారు కారు అని చెప్పబడుతుంది అంటే మనం ఒక్కటి గ్రహించాల దినము దొంగవల మీదికి వచ్చేటప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని అంటున్నారు అంటే ఏ దినము ఎట్లా వస్తుందో తెలియదు కానీ మనం మెల్కతో ఉంటాం కాబట్టి ఆ మనకు ప్రతిదీ దేవుడు చూపిస్తాడు కదా ఆయన రాబోయి ప్రతిదీ చూపిస్తాడు ఒకటి ఏంటంటే దేవుని యొక్క రాక్కడ సెకండ్ కమింగ్ వస్తుంది అని మన మంత్రం చదివిన కానీ అది ఏ టైంలో దేవుడు దిగి వస్తాడో తెలియదు కానీ ఒక్కటి గ్రహించుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క దూతలకి కూడా తెలియదు దేవుడి లోకం మీదకి దిగబోయే సమయం కూడా మరి అంత క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదు మనం ఇప్పుడు మనం ఇంట్లో ఎవ్రీ డే మనం ప్రతి పనులు చేసుకున్న ఐటంతా పడుకుంటా మేము దొంగ వస్తాడో ఒక టైంకి కానీ ఆయన వచ్చే టైం ఏంటిదో మనం కనుక్కోవాలా ఎవ్రీడే ఇప్పుడు కాలనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కాలనీ ఉంది కాలనీలో ఒకరింట్లో ఒకరి ఇంట్లో ఒకరి ఇంట్లో దొంగతనం అవుతుంటే అప్పుడు వాళ్ళు కనబెడతారా లేదా అబ్బాయి దొంగ రోజు వచ్చి ఒకరింట్లో ఒకరింట్లో దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడు కదా మరి మనం ఈ రోజు అందరం చూద్దాము ఏ టైంకి దొంగ వస్తున్నాడని అట్లా కనుక్కొని చూస్తారా లేదా అదే రీతిగా ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పబడుతుందంటే అర్థం చేసుకోవడానికే ప్రతిదీ ఉపమాన రీతిగా చెప్తేనే అర్థం అట్లా ఒక దొంగ ఏ టైంలో వస్తున్నాడో ఒక పర్సన్ ఒక వాచ్మెన్ కనుక్కుంటాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా అంతే ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదు ఆయన వచ్చే దినం ఏంటిదో తెలియదు ఎందుకంటే జఫన్యాలో కూడా మనం చదువుతాం జఫన్యా ఫస్ట్ చాప్టర్ లో కూడా ఆయన దేవుని యొక్క బిడలో ఏ విధంగా అయితే ఆయనని కోపం తెప్పించినడో మరి రాకడ విషయంలో ప్రతిదీ మనం అక్కడ కూడా చూసుకుంటాము అయితే అట్లా దొంగ ఏ టైంలో వస్తుందో అది తెలుసుకోవాలా ఎందుకంటే మనం చీకట్లో ఉన్నవారం కామే కా చీకట్లో ఉన్నవాళ్ళంటే అది వేరే మళ్ళా ఎందుకంటే ఇక్కడ రెండు చీకటిలోని ఉన్నవారు కారంట మరి మీరందరూ వెలుగు సంబంధులై పగటి సంబంధులై ఉన్నారు మరి పగటి వలమా చీకటి వలమా మనమే గ్రహించుకోవాల ఎందుకంటే మెలుకుగా ఉన్న ఎప్పుడు దినమంతా వెలుగుగానే ఉంటది వాళ్ళ ఆత్మీయమైన జీవితంలో వెలిగింపబడిన వాళ్ళకు ఎప్పటికీ వాళ్ళు వెలుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రతిదీ ఎట్లా ఉంటుంది అంటే బ్రైట్నెస్ గానే కనపడతాయి వాళ్ళకి ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వాటిని తరిమి కొట్టేసి అవి వెళ్ళిపోతాయి కూడా వాళ్ళకి అన్ని తెలియజేయబడుతుంటాయి ప్రతిదీ చూడండి మనము మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము ఇక్కడ రాత్రి అని చెప్పబడుతుంది చీకటి అని చెప్పబడుతుంది నైట్ అంటే డైలో వచ్చే ఇప్పుడు మార్నింగ్ అండ్ నైట్ అట్లా చూసుకుంటాము ఇక్కడ చీకటి అని కూడా సపరేట్ గా చెప్పబడుతుంది నైట్ అన్న రాత్రి రాత్రి అనగానే మనం నైట్ అని అంటాము కానీ ఇక్కడ చీకటి అని స్పెషల్ గా చెప్పబడుతుంది చీకటి అంటే పాపంతో కూడిన వాటిని అన్నిటిని చీకటిగానే కదా అంటే పాపము చీకటిలో ఉన్న వారము కాము కాబట్టి ఇక్కడే మనం గ్రైండ్ చేయాలి ఎందుకంటే రాత్రి వారము కాము. మనం ఎట్లా అంటే నైట్ టైంలో ఉన్నాక కూడా మన ఆత్మ ఎట్లుండాలంటే మెలకువగానే ఉండాలి నీ శరీరం పండుకోవచ్చు ను టైం తిని టైం ప్రార్థన చేసుకొని టైం కి టైంకి నువ్వు ప్రతిదీ చేసుకొని నువ్వు నీ బాడీకి రెస్ట్ అనేది ఉన్నా నీ ఆత్మ మెలకుగానే ఉండాలి ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది కదా రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండండి మతులు కాక ఉండుము నిద్రపోయిన వారు రాత్రి వేళ నిద్రపోదురు మతులుగా అయి వారు రాత్రి వేళ మతులుగా ఉండద్దు చూడండి ఇక్కడనే డిఫరెన్స్ తెలిసిపోతుంది లోకంలో ఉన్నవారు ఆత్మలో ఉన్నవాళ్ళు ఇక్కడే ఉంటారు చూడండి లోకంలో ఉన్న వాళ్ళంటే మత్తులాగా ఉండిపోతున్నారు లై వాళ్ళకి ఏదైనా ఇంకా మత్త వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ థింకింగ్ విధానమే కానీ వాళ్ళు నడిచే విధానమే కానీ వాళ్ళు పడుకునడం లేవడం పోవడం రావడం ఏదైనా కానీ వాళ్ళకు మత్తుల్ లాంటి జీవితమే ఎందుకంటే వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏమీ అర్థం కాబట్టి మత్తుల్లాగా నిండిపోతారు వాళ్ళకు మంచి ద్రాక్ష పోయలేదు వాళ్ళకి మత్తు ద్రాక్ష పోసరు అబద్ధమైన ద్రాక్ష వాళ్ళకు పోసరు కాబట్టి వాళ్ళు ఆ మతలో ఉంటారు కానీ దేవుని నమ్మిన వారు మంచి ద్రాక్ష తాగిన వారు వాళ్ళు మత్తుల్లాగా ఉండరు అందుకే నిద్రపోయిన చాలా మంది ఆ ఎట్లా అంటే నిద్రపోతున్న మంచిదే నీ బాడీకి ఎంత రెస్ట్ కావాలో అంత రెస్ట్ కానీ ఆ ఇక్కడ ఈ వాక్య ప్రకారంగా చూసుకుంటే బాడీకి ఇచ్చినది ఎంత ఎంత ఇస్తావో అది వేరు కానీ నీ ఆత్మకి కూడా రెస్ట్ కావాలని అనుకుంటే ఆయన దేవుని యొక్క ఆత్మ లేకపోతేనే వాళ్ళకి రెస్ట్ కానీ దేవుని ఆత్మ ఉన్నంత వరకు వాళ్ళు మెలుకోగానే ఉంటారు అదే చూడండి మత్తులుగా ఉండిన వారు రాత్రి వేళ మత్తులుగా ఉందురు చూడండి ఒక్కటి దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వాళ్ళంతా మెలుకువగానే ఉంటారు దేవుని యొక్క ఆత్మ లేని వాళ్ళంతా మత్తులాగానే జీవిస్తారు అంతే ఇంకా వాళ్ళు నిద్రపోయినా వాళ్ళు మెలుకుగా ఉన్నా వాళ్ళు ఏ పని చేసినా ఇంకా అది వాళ్ళకి అందుకే దేవుడి మండ్రులు ప్రకృతి సంబంధించిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో వాళ్ళు అంగీకరింపరు కాబట్టి వాళ్ళు ఎట్లా అంటే వరితనంగా ఉంటాయి వాళ్ళకన్నీ మన ఆత్మ సంబంధమైన వాళ్ళకి ఎట్లుంటది అంటే వివేచన కలిగి ఉంటారు మళ్ళీ వాళ్ళు దేవుని యొక్క మాటలని అంగీకరించి నడుచుకుంటారు దేవుని యొక్క మాటలు వి దాని ప్రకారంగా నడుచుకుంటారు వాళ్ళు ఆ మెలుకుగా ఉంటారు అంటే వాళ్ళు మత్తులలాగా ఉంటారు వాళ్ళ జీవితం దేవునికి సమర్పించుకుని నడుచుకుంటారు కాబట్టి ఆ విధంగా ఉంటది మెయిన్ గా ఈ వచనాలంతా ధ్యానించుకుంటూ చూసుకుంటా మనం సిక్స్టీన్త్ వచనకు వస్తే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుకరిస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటకును నిర్లక్ష్యం చేయకుడి సమస్తము పరీక్షించి మేలైన దానిని చేయి పట్టుడి కీడుని దూరముగా ఉంచుడి చూడండి దేవుడి ఇక్కడ క్లియర్ గా మెయిన్ గా మనకి ఏం కావాలంటే ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాల్సిందే కంపల్సరీగా ఎందుకనంటే ఆయన ఎవ్రీడే మనల్ని పోషిస్తున్నాడు దేవుడు ఆయన వాకు చేత ఆయన ఆత్మ ద్వారా మనకి నడిపింపు అనేది ఇస్తున్నాడు ఆయన ఆత్మ ద్వారా ఎవ్రీడే ఎట్లా నడుచుకోవాలో అదంతా మనకి ఆయన నేర్పిస్తున్నాడు కదా దేవుడు ప్రతిదీ మరి ఆయన ఆత్మ చేత నడిపింపబడినప్పుడు మనం ఎవ్రీడే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎందుకంటే మన ఆత్మ ఆయన ఆర్పడలేడు మనం ఎందుకంటే చూడండి ఒక్కసారి తప్పు పనులు చేసినాక క్షమాపణ అడిగినాక ఆయన క్షమించినాక ఆ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చేస్తా ఆయన క్షమించినడు అంటే దేవ మమ్మల్ని క్షమించ ప్రభు మళ్ళీ అని ఆత్మ తిరిగి ప్రభు అంటే ఆయన ఇచ్చినడు అట్లయినా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఎట్లయినా ఆయన కృతజ్ఞత చెల్లించాలి ఎందుకంటే ఆయన కోసం నువ్వు కీర్తనలు పాడాలా ఆయన కోసం నువ్వు స్వాత అనేకులకు ప్రకటింపచ్చాలా అని ఆయన చెప్పిన వాట మెయిన్ ఏంటంటే ఆత్మని మనకి ఇచ్చిన దేవుని యొక్క ఆత్మ ఏదైతే మనకు పరిశుద్ధాత్మ దేవుడి ఇచ్చినో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకనంటే ఈ శరీరం ఎంతకైనా బలహీనత కాబట్టి ఈ శరీరానికి కావలసిన ప్రతి అవసరతలు ఏవి ఉన్నా కానీ ఈజీగా చేసేసుకుంటాయి కానీ ఆత్మ చెప్పిన మాట శరీరం వినదు కాబట్టి దేవునికి కూడా నచ్చదు ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన నడిపింపు మనకి ఇచ్చినప్పుడు మనం నడవాల్సిందే కానీ మనం చెప్తుంటే మనం వదిలేస్తే అని మనల్ని వదిలేసి పోతున్నమాట అందుకే మనం ఆత్మని ఆర్పకుండా అని ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మని మనకిచ్చిన ప్రతిదీ కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి ఇచ్చిన ప్రతి రక్షణని ఏదైతే మనకు ఇచ్చిన రక్షణ దాన్ని మనం కొనసాగించుకుంటూ పోవాలా అప్పుడైతేనే మనం ఆయనలో ఉంటాం ఎందుకంటే ఆయన ముందే చెప్తున్నాడు మీకేదైనా కీడు విషయంలో ఉన్నప్పుడు అది మీరు దూరం చేసుకోండి మనకి ఏదైతే హాని అనే అనిపిస్తుందో వాటిని మనం అవాయిడ్ చేసేసుకోవాలా ముందు నుంచే చెప్తున్నాడు ఆయన దేవుడు మీకు ఏదైతే నేను మీకు ముందే చూపిస్తున్నాను కదా మీకు ప్రతిదీ నేను కదా మరి దేవుడు మనకి ప్రతిదీ బయలుపరిచినప్పుడు మనం ఆమోసంలో చూసుకుంటాం సెవెంత్ చాప్టర్ కదా దేవుడు ప్రవర్తులకు దాసులకు బయలుపరచకుండా ఏది చేయను కాబట్టి మనకు చూడండి కీడు వచ్చినా దేవుడు చూపిస్తాడు మేలు వచ్చినా దేవుడు చూపిస్తాడు ఫ్యూచర్ ఏం జరగబోతుంది కూడా ఆయన చూపిస్తాడు ప్రతిదీ ఆయన చూపించే దేవుడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన ఆత్మచేత నడిపింపబడతాడో ఆయన మనకు ప్రతిదీ మనం చూపించుకుంటూ వస్తుంటా కాబట్టి మనం ఆ కీడు నుంచి కూడా తప్పించుకోగలుగుతాం అనమాట అట్లా చూడండి ఒక మెయిన్ రీజన్ ఇక్కడ మత్స్వాత సిక్స్టీన్త్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ వర్స్ మనం ఇంతకు ముందుకు చూసుకున్నాము మరణం పొందడని నిత్యంగా మీతో చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చింది ఇది ఎయిత్ చాప్టర్ ఫిఫ్టీ వన్ వర్స్ యోహన్ ఇది మత్స్య సువాత సిక్స్టీన్త్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ మనిషి కుమారుడు తన తండ్రిని మహిమ గలవాడే వాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరిని క్రియలు చెప్పిన వారికి పల్లెమిచ్చు ఇది ఇంతకు ముందు చూసుకున్నాము మతే సువార్త చాప్టర్ ట్వంటీ ఎయిత్ ఇక్కడ నిలిచి ఉన్న వారు వారందరిలో మనిషి కుమారుడు తన రాజము వచ్చుట చూచే వరకు మరణం రుచి చూడాలని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను చూడండి దేవుణ్ణి ఎప్పుడైతే మనం అంగీకరించుకొని ఆ యొక్క పరిశుద్ధతలో ఎవ మనం శేషమైన గుంపుగా చిన్న గుంపుగా మనం ఉన్నవారము ఈ పరిశుద్ధతలో నడిచిన వారు అతి పరిశుద్ధతలో నడిచిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే ఆయన తన రాజ్యంలో వచ్చే వచ్చుట చూచే వరకు మరణం అనేది వాళ్ళు చూడారంట ఇంకా నీ బాడీ టెంపరీగా ఇక్కడ క్లోజ్ అయిపోతుందేమో కానీ ఆ యొక్క ఆత్మ చూడండి మరణం రుచియే చూడారంట వాళ్ళు నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను చూడండి అట్లా నువ్వు నన్ను చూసుకుంటారు కదా మత చాప్టర్ ట్వంటీ ఫోర్ అప్పుడు ఏసు తన శిష్యులతో చూసి ఎవడైనాను నన్ను వెంబగొడిన ఎడన తనకు తనకు ఉపేక్షించుకుని తన శిలవని ఎత్తి కొన్ని నన్ను వెంబడించిన చూడండి ఇక్కడైనా మనకు అర్థమైపోయింది ప్రతిదీ సాక్రిఫైస్ లైఫ్ చేసుకుంటా మనం ముందుకు వెళ్ళిపోతుంది కానీ ఆ మనము ఎందుకంటే మనకి ఎక్కువ ఏదైతే ఇష్టం ఇష్టపడతామో అది మనకు విగ్రహం లాగా అయిపోతున్నాయని మనం ఎప్పటి నుంచో వినుకుంటూ వస్తున్నాం కదా యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ అని చెప్తాడు దేవుడు నీ దేవుడైన ఏహో నేనే నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు అన్నాడు అన్నప్పుడు మనం ఒకటే గ్రహించుకోవాలా నువ్వు ఎక్కువ ఇష్టపడతావో వాటిని అవాయిడ్ చేసుకోవాలా ఎప్పుడైతే నువ్వు వాటిని అవాయిడ్ చేసుకుంటావో అప్పుడు దేవుడు దగ్గర ఉంటాడు కదా ఎందుకంటే ఏది ఇష్టపడినా అది విగ్రహం అని మనం గ్రహించినాం కాబట్టి వాటిని అవాయిడ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే చాలా మటుకు ఏదైతే ఇష్టం ఉందో అది ఒకరికి ఇవ్వాలంటే మనసు ఒప్పదు అట్లా చేసుకోవాలి అనుకుంటే సాక్రిఫైస్ చేసుకోవాలని మనకు అనిపించినప్పుడు మనం చేయలేం దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి ఆయన చేయమన్నప్పుడు టక్కు వస్తాం అప్పుడు మనకు వాటి మీద ఆశ పుట్టదు అట్లా ఎందుకంటే అట్లా చేసిన వాళ్ళకి చూడ ఏదైతే మనం ఉపేక్షించుకుంటామో ఆయన సిల్వాన్ని ఎత్తుకొని మనం వెంబడిస్తామో అప్పుడు ఆయన రాజ్యంలో ఉండగలుగుతాము అప్పుడు మనం మరణం రుచియే చూడము చూడండి తన ప్రాణమును రక్షించుకొను కొనుగోరు వాడు తనను పోగొట్టుకు తన ప్రాణమును పోగొట్టుకున్న దానిని దక్కించుకునను చూడండి ఇక్కడే తెలిసిపోతుంది వాక్యంలా కదా అంటే మరణం రుచి చూడాలి చూడద్దు అంటే రెండు మన చేతులనే ఉన్నాయి నువ్వు దేవుని కంటే ఎక్కువ వేటి వాటిని ప్రేమించినా అది నీకేమైపోతుందంటే మరణం అయిపోతుంది దేవుని ప్రేమించి సమస్తమును నువ్వు ఆయన దృష్టిలో ఆయన రాజ్యంలో ఆయన దగ్గర మనము ఆ సదాకాలము ఆయనతో జీవించగలుగుతాము కదా ఎందుకంటే మన ప్రాణంకి ఉన్న ప్రతి కోరికలని చంపేసుకోవాలి ఎన్నో కోరికలు ఉంటాయి ప్రాణానికి పరిగెత్తుతా ఉంటది పదే పదే విధాలుగా ప్రాణాన్ని చిన్న గాయమైనా మనం సహించలేము ఒకళ్ళు మనల్ని తిట్టినా సహించలేము ఒకళ్ళు ఎందుకంటే అది మనకు వచ్చే టైప్స్ అలాంటివే ఎందుకంటే ఈ శరీరము అన్ని ఆట్రాక్ట్ చేసుకుంటది కదా ఈ ఫిజికల్ ఈ శరీరం అంతా అట్రాక్ట్ చేసుకుంటా కాబట్టి ఆ విధంగా అయిపోతుంది అదే మనం ఆత్మల ఆలోచన చేసి ఉంటే దేవుని యొక్క ఆత్మ చెత మనం నడిపింపబడి ఉంటే అది పోతే పోనీలే మనకు దేవుడు ఇంకొకటి ఇస్తాడు కదా అని అనుకొని ముందుకు వెళ్ళిపోతాము కదా అందుకే మన ప్రాణాన్ని రక్షించుకోవాలా మన ప్రాణాన్ని పదే పదే విధంగా పోవ్వద్దు మన ప్రాణము మన శరీరము మన ఆత్మ దేవుని చెతకి అప్పచెప్పుకుంటే సమస్తము ఎవ్రీథింగ్ క్లియర్ గా నీట్ గా అనే క్రమం క్రమంగా నడిపిస్తాడన్నమాట లూకాసు వార్త సెకండ్ చాప్టర్ లో ట్వంటీ సిక్స్ చూసుకుంటే అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి యుండెను ఆత్మవంశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను చూడండి ఇక్కడ ఈ వచనంలో చూసుకుంటే లూకాసు వార్త సెకండ్ చాప్టర్ లో చూసుకుంటే పరిశ్రయలు సదుకాలి వీళ్ళందరూ ఉంటారు మీ తర్వాత చదవండి మీకే అర్థమవుతుంది ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడినారు అక్కడ చెప్పేసి దేవుడు అక్కడి నుంచి బయటికి వచ్చిండు ఆ దేవాలయం నుంచి ఆయన బయటికి వచ్చిడు అక్కడ ఆయన చెప్తున్నాడు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణం పొందడని అతనితో పరిశుద్ధాత్మ చేత బయలు పరచబడిన అంటే అక్కడ అబ్రహాము కోసం చెప్పబడుతుంది అబ్రహాము ఒకసారి చదివితే క్లియర్ గా మనకు అర్థమవుతుంది సెకండ్ చాప్టర్ ట్వంటీ అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మనము మరణం పొందడని అతనితో పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడను ఆత్మవంశుడై అతడు దేవాలయంలోనికి వచ్చును అతడు ధర్మశాస్త్రం పరిస్థితి చెప్పిన ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన ఏసు దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో అతన్ని ఎత్తుకొని దేవుని స్థుతించును ఇట్లా చూడండి ఇక్కడ మనకు తెలియబడింది ఏంటంటే ఆల్మోస్ట్ దేవుని యొక్క ఫస్ట్ కమింగ్ వచ్చిన తర్వాతకు ఈ వాక్యలు మనం యోహన్ చువాతనే కానీ మాథ్యూ మార్క్ లూక్ జాన్ ఇవన్నీ చదువుతుంటే మెయిన్ రీజన్ ఇందులో పరిశ్రమలు సర్దుకలి వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా ప్రశ్న వేస్తుంటారనమాట దేవునికి ప్రతి విషయంలో ప్రశ్న ఇస్తుంటారు కానీ వాళ్ళు చెప్పే విధానం కూడా ఎట్లుంటుందంటే ఎగతాలు చేసిన లాగా ఉంటుందన్నమాట వాళ్ళు ఏసే ప్రతి ప్రశ్నలకు అది కూడా ఇందులోనే ఉంటుంది మనం చూసుకుందాము అట్లా మనం చూస్తుంటే ఇక్కడ తల్లిదండ్రులే కానీ ఎవరే సేవ జీవితం ఏంటిదో తన తండ్రి తనకి ఏదైతే అప్పచెప్పినో అదంతా చేసుకుంటూ వస్తున్నాం అట్లా మళ్ళీ తండ్రి ప్రభువు ఆయన మరణమే చూడలేదు ఇంకా ఏసు ప్రభు చనిపోక ముందుకే పరిశుద్ధాత్మ బయలుపరచబడింది యేసు ప్రభు ఏమో మంచు కుమారుడుగా ఈ లోకం మీదకి వచ్చిడు వచ్చిన తర్వాతకు ఆ మనుషులకు ఆయన ఎట్లా కనిపిస్తుంది అంటే ప్రవక్తగా ఒక బోధకు లాగా కానీ అందులో గ్రహించిన వారు అంటే ఏసు అక్కడ ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ఎందుకంటే బాప్తిజం ఇచ్చే యూహాను ఆల్మోస్ట్ ఇచ్చేటప్పుడు అక్కడ మనము డౌన్ ని చూస్తాం ఈ పౌరాన్ని చూస్తాం కదా అక్కడ అంటే దేవుని మీద ఆత్మచేత అభిషేక్ అక్కడ మనం చూస్తాం అంటే యేసుప్రభు కూడా పరిశుధాత్మ పొందుకున్నాడని తెలియజేయబడుతుంది మరి మనం కూడా పొందుకోవాలా లేదా పరిశుధాత్మ ఎవ్రీడే ఆయన ఎగ్జాంపుల్ గా చూపించాడు మరి ఆ పరిశుధాత్మ చేతనే బయపరచబడిన తర్వాతనే ఆత్మవంశ ఆత్మవంశుడై దేవాలయంలోకి లోనికి వచ్చాను చూడండి అప్పుడు ఆయన అక్కడికి దేవుని స్వాత్ ఆయన ప్రకటింప ప్రకటింప చేసింది ఇక్కడ చూడండి యోహన్ స్వార్త ఎయిత్ చాప్టర్ ఫిఫ్టీ టూ బస్ అందుకు యూదులు నీవు దయంలో పట్టిన వాడమని ఆ ఇప్పుడే అబ్రహాము ప్రవక్తలని చనిపోయేది ఆయనను ఒకడు నా మాట గైకుని ఎడన వాడు నన్ను నిన్నడు మరణము రుచి చూడాలని నీవు చెప్పుచున్నావు ఇక్కడ అడుగుతున్నారు పరిసరాలు యూదులు వీళ్ళంతా ఏసు ప్రభుని అడుగుతున్నారు వాళ్ళు ఇట్లా గ్రహిస్తుంటే ఫిజికల్ గా వాళ్ళు చెప్తున్నారు కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆత్మలో అక్కడ ఎవరికి అర్థమైంది ఆత్మలో ఈవంత ఎవరికి అక్కడ అర్థం కాలేదు కానీ ఈ రోజు ఈ టైంకి మనకు అర్థం అవుతుంది అంటే దేవుని యొక్క ఆత్మచేతని కదా ఆయన మనకు ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తున్నాడు చూడండి అబ్రహాము చనిపోయినాడు అది కరెక్టే మనకు తెలుసు కానీ ఆయన ఆత్మ దేవుని సన్నిధిలో ఉందలేదా అనే విశ్వాసం చేత ఎంతో మందిని మరి ఆయన కుమారుడు కుమార్తెలను కన్నాడు అవన్నీ మనకు తలుచు ప్రతిది కానీ ఆయన దేవుని సన్నిధిలో ఉండడం లేదా ఆయన ఆత్మసలో ఆయన ఆత్మలో కదా అయితే ఇక్కడ వాళ్ళు అదే ఇస్తున్నారు ప్రశ్న దేవునికి ఈయన ఏంది మాట్లాడుతున్నాడు ఈయనకి ఏమైనా దయం పట్టిందా ఏందని దేవుని వాళ్ళని ఎగతాళి చేసినట్లు మాట్లాడినారు కానీ ఏసు ప్రభు అక్కడ ఏమి అనలే అయినా ఆయన చెప్పేది చెప్తూనే ఉన్నాడు అబ్రహాం ప్రవక్త చనిపోయేది కానీ ఆయనను ఒకడు నా మాట గైకున్న నెల ఇక్కడ దేవుడు చెప్తున్నాను చనిపోయినరి కాని ఆ అక్కడ ఆయన ఒకడు నా మాట గైకుననే వాడు ఎన్నడూ మరణము రుచి చూడాలని నిత్యంగా చెప్తున్నాను చూడండి ఇక్కడ పాయింట్ మన క్లియర్ గా అర్థమైపోయింది కదా దేవుడు ఇక్కడ క్లియర్ గా మనం ప్రవక్తలు ఆ పోసలు వేసిన పునాదుల మీద కట్టబడిన ప్రతి అంటే వీళ్ళంతా క్రీస్త పునాది మీద కట్టబడినారు కాబట్టి వీళ్ళకి మరణం రుచి అనేది లేదు చూడండి యోహన్ సుమత ఎయిత్ చాప్టర్ లో ఫిఫ్టీ ఫైవ్ మీరు ఆయన ఎరగారు నేను ఆయనను ఎరుగుదును ఆయన నన్ను ఎరిగినను నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధ కూడా నై ఉండ అబ్ కానీ నేను ఆయనను ఎరుగుదును ఆయన మాటను గాయకును ఇక్కడ ఏం ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే యేసుప్రభు దేవుడని మనం ఈ రోజు గ్రహించాం మీరు ఒకసారి గ్రహించుకోండి ఏసుప్రభు ఉన్న టైంలోనే మనం కూడా అదే ప్లేస్ లో ఉండుంటే మీరు ఏమనుకుంటుండే ఏసుప్రభుని మీరు దేవుడు అని నమ్ముతుండేనా ఒక ప్రవక్త అని నమ్ముతుండే ఒక బోధకుడు అని నమ్ముతుండేనా ఎట్లా నమ్ముతుండే ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో ఉంటుండే అట్లా కానీ అక్కడ ఆయన కుమారుడుగా ఉన్నాక ఆయన చేసే అద్భుతాలు ఆ అవన్నీ చూస్తే ఈయన దేవుడే అని మనం నమ్ముతాం కానీ ఈ రోజు మనకు బైబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈయనే దేవుడు అని ప్రతి ఎవిడెన్స్ ఈ బైబుల్ అనేది మనకి ఇచ్చిండు కానీ ఇక్కడ ఏమంటుండంటే ఆయనంతలైనా మహిమ పరచడమే కానీ ఆయనంతలో అయినా చెప్పుకోవడమే కానీ ఆయనంతలో అయినా ఏది చేసుకోవడం కానీ అదేమైపోతుందంటే అబద్ధం కిందికి అయిపోతుంది అందుకే ఆయన ఏమంటుండవు ఆయన మహిమ పరచాలంటే మనం చూపించాల ప్రత్యేకమైన సాక్ష్యం ఏసుప్రభే ప్రతిదానికి కానీ ఆయన మహిమ పరచాలి అనంటే మనం చూపించాలా ఏసుప్రభుని అప్పుడు అనే నిజమైన దేవుడు ఎందుకంటే సత్యాన్ని వాళ్ళు మొత్తం రహస్యంగా దాచబెట్టేశారు ఆ సత్యాన్ని బయటకి తీసుకొస్తే మరి ఎవరిని తీసుకురావాలి బయటకి సత్యాన్ని మనమే తీసుకురావాలి ఆ బయటికి ఎందుకంటే పరిశుధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తుంది కాబట్టి ఆయనని మేము పరచాలి ప్రతి విధము ఉండవు మనమే ముందుకుండే నడిపించాలి ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మనం చూజ్ చేసుకుంటే హీస్ చూసా కదా గాడ్ జీజస్ ఏజ్ ప్రభు మనల్ని చూజ్ చేసుకుంది కాబట్టి ఆయన ఎవరితో బోధించాలా ఎవరితో చెప్పాలా ఎవరి ద్వారా మైమా కలుగుతుందో ఆయనకు ముందు తెలుసు ప్రభుకి అందుకే ఆయన చూజ్ మందిని లోకంలో అందరినీ కానీ దేవుడు అందులో ఏర్పరచబడిన వారు కొంతమంది ఇప్పుడు మన కాలంలో చూసుకుంటే కూడా కనీసం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా తెలియదు కదా ఎందుకంటే మనం ఆయన ఇచ్చిన ప్రతి రక్షణ కొనసాగించుకుంటూ ముందుకు పోవాలి అని అంటే మనం ఉన్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మన లైఫ్ ని కూడా కదా ఎందుకంటే ఇక్కడ చూడండి మనం మెయిన్ గా విశ్వాసం అనేది ఇంపార్టెంట్ యోహన్ సు వార్త చాప్టర్ ట్వంటీ సిక్స్ బ్రతికి నా ఎందు విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికీ నేను చనిపోడు ఈ మాటలు నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను చూడండి ఎప్పుడైతే విశ్వసిస్తామో మనం ప్రతి వర్డ్స్ ని ఇక్కడ అదే చెప్తున్నాం కదా నా మాటలు ఎవరైతే గై ఉంటారో వాళ్ళకు మరణం రుచి అనేదే చూడాలని మరి ఆయన మాటలు గై మనం నడుచుకుంటే మనం మరణం చూడలేం ఎందుకంటే ఆయన ఆత్మచిత నడిపింపబడతాం ఇక్కడ కూడా అంతే నా ఎందు విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు మరి దేవుని మనం విశ్వాసం పెడుతున్నాం కాబట్టి మనకి మరణం అనేది లేదు మరణం అన్నప్పుడు మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలా మరణం మనకు లేదు మరణం అసలు మనకి లేదే లేదు ఎందుకు లేదు అంటే మనం ఆయన బిడలం కాబట్టి మనకు లేదు ఆయన పరిశుద్ధతలో ఆయన పరిశుద్ధతో మనం ఎప్పుడో ముద్రించుకున్నాడు ఏసుప్రభు ఈ రోజు మనం చెప్తున్నాం మనం ముద్రించుకున్నామని కానీ ఎప్పుడో ఆయన సన్నిధిలో మనం ఎప్పుడో ముద్రింపబడిన వారం కాబట్టి మనకి మరణం లేదు ఎందుకంటే మనం విశ్వసించడం నిజమైన దేవుని యేసు ప్రభుని ఆయన వెంబడించడము ఆయన మాటలు ఆయన చెప్పిన ప్రతి వర్స్ మనం గైకోని నడుచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాం కాబట్టి అందుకే ఆయనలు మనం ముద్రింపబడి ఉన్నాం కాబట్టి ఆయన వారసుం కాబట్టి మనకు మరణం రుచి అనేది లేదు మరణం రుచి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన ఎప్పుడైతే తీర్పు తీరుసడో అక్కడ జరుగుతుంది మంచి వాళ్ళకి మంచి ఫలములు చెడవారికి చెడ్డ ఫలములు అక్కడే కదా తీర్పు వస్తుంది అప్పుడు మరణం రుచి వాళ్ళు తెలుసుకుంటారు ఎవరైతే ప్రకృతి సంబంధంగా ఉన్నారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు కానీ మనకు అలాంటిది వద్దు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆత్మీయమైన జీవితంలోకి మార్చబడమే మన పని దేవుని యొక్క శువతా విధంగా బోధించాలడమే మనకిచ్చిన ఆ పని అనమాట చూడండి యోహన్ సువత ఫోర్టీన్త్ చాప్టర్ ట్వంటీ త్రీ వచ్చిన యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటల గాయకుడును అప్పుడు నా తండ్రి వాణ్ణిని ప్రేమించును మేము వాణ్ణి యుద్ధకు వచ్చి వాణి యొద్ నివాసం చేస్తూను ఇక్కడ మంచి పాయింట్ దేవుడు మనకి ఏసుబగుడు నన్ను ప్రేమించిన ఎడన అంటున్నాడు కదా మనం దేవుని ప్రేమించిన ఎడన ఆయన ఎక్కడ ఉంటాడంట మన హృదయం నుంచి కూర్చుంటాడు ఏసు ప్రభు ప్రేమించిన ఎడన వాడు నా మాటలు గాయకుడు అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించను చూడండి ఎప్పుడైతే మన తండ్రిని ప్రేమించడం మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమించడం తండ్రి మళ్ళీ మనము ఆయన యుద్ధకు వచ్చిన వారం కాబట్టి ఆయన నివాసం ఎక్కడ చేస్తా అంటున్నాడంటే మనం హృదయంలో మన దగ్గర ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చొని ప్రార్థిస్తున్నామో ఆయన సన్నిధిలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ప్రార్థిస్తడో అక్కడ నేను ఉంటానని సెలిచిన దేవుడు మళ్ళీ ఈ రోజు కూడా ఆయన మన దగ్గర ఉంటా మన దగ్గర నివాసం చేస్తాడు దేవుడు మన దగ్గర మన హృదయంలో కూర్చుడు కాబట్టి మన పెట్టుకున్న ప్రతి పిల్లర్సే కానీ ఆ బ్రిక్సే కానీ మనం కట్టుకునే వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎట్లా చక్కగా అమలు పరచుకోవాలి ప్రభక్తలు వీళ్ళు వేసిన పునాదిలు క్రీస్తసు పునాది కదా వాళ్ళు వేసింది మన మనం అమలు పరుచుకున్నప్పుడే ఆయన మనలో వచ్చి నివాసం చేశాడు అట్లా దేవుడు ప్రతిదీ మనకు చెప్పిన ఆయన చెప్పిన ప్రతి వాక్యంలో లాస్ట్ చిన్నది చూసుకొని క్లోజ్ చేసుకుందాము యోహన్ సువార్త ఫిఫ్టీన్త్ చాప్టర్ ఇరవై ఆయన చెప్తాడు దాసులు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నది లోకులు నన్ను హింసించిన ఎడ మిమ్మల్ని కూడా హింసింతురు నా మాట గైకొనిన ఎడల మీరు మాట కూడా గైకొందురు చూడండి ఎప్పుడైతే మనము దేవుని నమ్మినాక ఈ లోకం మనల్ని ఏం చేస్తారంటే తృణీకరిస్తారు లోకం శారీరకంగా మనము ఇంకా ఆత్మీయంగా మనం మాట్లాడుతున్నాం ఈ యొక్క సంభాషణ జరుగుతుంది కాబట్టి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆత్మ ప్రతిదీ అప్పుడు కూడా కదా ఏజ్ ప్రభు కూడా ఆత్మచిత ఆయన అరణ్యంలోకి కొనపోయబడిన తర్వాతకే ఆయన శోధనలు రావడం స్టార్ట్ అయింది సైతం శోధించడం స్టార్ట్ చేసింది ఇది కూడా అంతే మనం ఎప్పుడైతే దేవుణంలో హత్తుకొని జీవించడం స్టార్ట్ చేస్తామో ఆయన రుచి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో ఆయన ఆత్మచిత మనం ఎప్పుడైతే నడిపింపబడతామో కంపల్సరిగా మన మీద శోధనలు వస్తాయి మాటలు పలుకుతారు కదా ఆయన అంటాడు కదా మతేసువాత ఫిఫ్త్ చాప్టర్లో ఎవరైతే మన మీద చెడ్డ మాటలు పలికినా హింసించిన నిందించిన చెడ్డ మాటలు పలికినా మీద అబద్ధములు చెప్పినా ఏది చేసినా మనకి ఏమొస్తుంది ధన్యత వస్తుంది అంతే ఇది కూడా మనం అదే గ్రహించుకోవాలి ఎందుకంటే మన మీద చెడ్డ మాటలు పలికినా మనకి మనుషులం కాబట్టి మన ఫిజికల్స్ మన శరీరము సహించదు ప్రతిదీ ఎందుకంటే వాటికి ఉన్న అలాంటివి శరీరానికి ఎవరైనా మనం తిట్టినా ఇమీడియట్ గా తిట్టేస్తాం కదా దేవుడు ఒక చెంప చూపిమంటే మరి ఒక చెంప చూపిమ్మంటాడు కదా దేవుడు కానీ ఇక్కడ ఎట్లాందంటే ఒక మాటకి రెండు మాటలు ఎక్స్ట్రానే ఉంటాయి కాబట్టి ఆయన అదే చెప్తున్నాడు మీరు నన్ను ఆత్మచిత అంగీకరించుకున్న అంటే ఆయన ఆత్మచిత మనం ఎప్పుడైతే నడిపింపబడటమో మనకు ప్రతిదీ వస్తుంది మనకు హింస వచ్చిన బాధ వచ్చిన వేదలు వచ్చిన చెడ్డ మాటలు ఏది చేసినా మనం ధన్యతని మనకు ధన్యతని ఆ ధన్యతని మనకి ఎప్పటి వరకు కాపాడుతుంది ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన ఇచ్చిన రక్షణ కొనసాగించుకుంటూ చివరికి ఆయన రాకడలో ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకు ఫుల్ హ్యాపీనెస్ అనేది అప్పుడు దొరుకుతుంది ఈ లోకంలో హ్యాపీనెస్ ఉంది అని అంటారు ఈ లోకం వారికి కానీ శ్వాశితమైన సంతోషము మనకు ఏశ్ దగ్గర దొరుకుతుంది కదా అట్లా చూడండి యోహన్ స్వార్త ఫిఫ్త్ చాప్టర్ ట్వంటీ ఫోర్త్ నా మాటలు విని నన్ను పంపిన వాణియందు విశ్వసించిన వాడు నిత్య జీవము వాడు వాడు తీరుపులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యంగా చెప్పుచున్నాను అంత క్లియర్గా ఉంది చూడండి ఇక్కడ నా మాట విని నన్ను పంపిన వాణి విశ్వసించిన వాడు ఎవరైతే మనం దేవుని ఎప్పుడైతే మనం దేవుని మాటలు విని విశ్వసించి నడుచుకుంటామో నిత్య జీవం గలవాడు తన తిరుపులో నుండి అంటే మనకి ఇంకా తీర్పు అనేది లేక లేకుండా అక్కడి నుంచి తప్పిస్తాడు దేవుడు తీర్పులోనికి రాక అని చెప్తున్నాడు ఆ తీర్పులోనికి రాకుండానే మరణం నుండి మనకి ఏమిస్తుంది జీవంలోనికి అంటే ఇంకా మనకు మరణం లేకుండా దేవుడు మనిషి జీవంలోకి నడిపించి నిశ్చయంగా ఆయన దగ్గర పెట్టుకుంటాడు మనల్ని దేవుడు ఓకేనా అట్లా మనము ఎన్నో వాక్యాలు చూసుకుంటూ ఒక చిన్నది యోహన్స్ వత సిక్స్త్ చాప్టర్ ఫిఫ్టీ వచ్చిన వచ్చి ఇది ఎందుకు చెప్తుందంటే ఆయన మాటలు గై వారికి మరణం ఎందుకు లేదంటే దీనిని తినువాడు చావకుండున్నట్లు పర్లోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే చూడండి పర్లోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే యోహన్స్ వత సిక్స్త్ చాప్టర్ మనం అంతా చదివిన వారమే పర్లోకం నుండి దిగి ఆహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారం భుజించిన చేత ఎల్లప్పుడూ జీవించను మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమై అని మీతో నిత్యంగా చెప్తున్నాడు అంటే ఇది బల్లెలో మనం పాలు పొందుతాం కదా అది చూడండి దేవుడు ఇచ్చిన ఆహారము ఎట్లాంటిది జీవ ఆహారము నేనే అంటున్నాడు ఆయన జీవ ఆహారము నువ్వు తిన్నప్పుడు నువ్వు మరణిస్తావా మరణించాం కదా మనం ఎప్పుడైతే జీవాహారం రోజు ఎవ్రిడే బ్రెడ్స్ మనం తీసుకుంటామో ఎవ్రిడే మనం జీవాహారం ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనకింకా మరణం అనేది లేదు ఎందుకంటే నీలో జీవాహారం ఉంటే మనం మరణించం ఆయన గైడెన్స్ ఇస్తాడు దేవుడు మనకి మన ఆత్మకి గైడెన్స్ ఇస్తాడు ఎట్లా నడవాలా ఎట్లా నడవాలి ఎట్లా జీవించాల మనకి ఆదరణ కాబట్టి ఆయన సమస్తము మనలో ఉండి బోధిస్తాడు కాబట్టి మనము ఆ వేలో వెళ్ళిపోతాం ఏమిటి మరణం ఉండదు కదా జీవాహారం నేనే ఎప్పుడైనా ఈ ఆహారము భుజించిన ఎల్లప్పుడూ జీవించును ఇంత క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు కదా ఎల్లప్పుడూ మనం జీవిస్తామంట కదా మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవం గలదయి చూడండి లోకానికి వెళ్ళి దేవుని యొక్క శువత మనం ప్రకటింపచేస్తే జీవం కలుగుతుందా లేదా అప్పుడు వాళ్ళు రుచి లేదా కదా నా శరీరము ఆయన ఇచ్చే శరీరము ఆయన ఇచ్చిన ప్రతి శరీరం అంటే ఏసు ప్రభు కూడా చూడండి ఆయన శరీరం అంటే మంచు కుమనుడుగా వచ్చినప్పుడు శరీరం ధరించుకోవాల్సిందే కదా మళ్ళీ ఆయన శరీరం ధరించుకొని ఈ లోకం మీదకి వచ్చినప్పుడు ఆయన శరీరం కూడా పరిశుద్ధతగానే ఉంది ఏచు కూడా ఆయన మైండే కానీ ఆయన ఆత్మనే కానీ ఆయన శరీరమే కానీ మూడు పరిశుద్ధతగానే ఉన్నాయి ఎక్కడ కూడా మనం బైబుల్లో చూసినా ఆయన మీద అంత పరుశుద్ధ దేవుడి మీద అబద్ధములు వేస్తున్నారు అన్ని చేసినారు కానీ ఆయన ముట్టుకుంటున్న ఒక స్త్రీ అస్వస్థత పొందింది రక్త ప్రసరణ వేదం కలిగిన స్త్రీ ఇయర్స్ నుంచి ఆమె బాధపడినామే ఆయన చెంగుని ముట్టుకుంటే స్వస్థత పొందింది ఆమెకి జీవం వచ్చింది కదా తెలియని వారికి దేవుని కోసం చెప్తే జీవం అనేది కలుగుతుంది అట్లా మనకు దేవుడు ఎన్నో మనకు చాలా వాక్యాలను చూసుకుంటే అట్లా ఆయన ఇచ్చే ఆహారము జీవం కలదయి కాబట్టి మనము ఆయన శరీరంలో ఆయన బలలో పాల్ పొందాల ఎందుకు శరీరంలో ఆయన శరీరం ఆయన రక్తము మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మరి ఆ తప్పులు చేయకుండా తీర్మానం చేసుకొని మనము ఆత్మీయులు కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాల మన ఆత్మకి మరణం లేదు అన్నప్పుడు లేదు అంతే ఇంకా ఎందుకంటే మీ ఆత్మకి మరణం ఇప్పుడు అంటే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడే ఆయన ఎదుట ఇవ్వబడినప్పుడే అక్కడ దేవుడు మంచి వాళ్ళకి చెడు వాళ్ళకు ఫలం ఇస్తాడని మనం అక్కడే తెలుసుకున్నాం కాబట్టి మన ఆత్మను ఎప్పుడు వెలిగించుకోవాలా మన ఆత్మ ఆర్పద్దు మన ఆ ఫస్ట్ తెసలోనియన్స్ లో మనం చదివినాం కదా ఫస్ట్ తెసలోనియన్స్ ఫిఫ్త్ చాప్టర్ లో అక్కడే మనం చూస్తున్నాం అందుకే థ్యాంక్స్ గివింగ్ ఈ యేసు ప్రభుకి కదా ప్రతి విషయంలో కొరకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసుక్రీసుని అందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మ ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి వేలివైన దానిని చేపట్టుడి ప్రతి విధంలో కీడును దూరంగా ఉంచుడి ఇదే మనం లాస్ట్ది వర్డ్ చూడండి మరి ప్రతిది దేవుడు చెప్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా జీవించి నేర్చుకోవాలి అప్పుడైతేనే ఆయన సన్నిధిలో ఉండగలుగుతామో మన ఆత్మకి మరణం ఉండదు కదా లోకంలో చూసుకుంటే మరణం అంటే ఏదో అనుకుంటారు కానీ మనకు నిజమైన దేవుడు మన మధ్యలో ఉన్న జీవ ఆహారముడు నేనే అన్న దేవుడు మన దేవుడు మన తండ్రి మన ఏసయ్య మరి మంచి పాయింట్స్ మనకి అనుగ్రహించినడు అంత మంచి మనకు నడిపిస్తున్నాడు ఒక్కొక్క వర్డ్ చాలా మీనింగ్ ఉంటుంది మీ చదువుతున్నాయి మీకు అర్థమవుతుంది మరి మనం ఏదైనా మన ఆత్మని దేవుని వైపే పెట్టాల దాన్ని ఆర్పకుండా ఎవ్రీడే ప్రార్థించాలా ఎవ్రీడే వాక్యం ధ్యానించాలా ఎవ్రీడే అమలుపరుచుకోవాలి ప్రతిది. మనం చదివింది ప్రతిది అమలు పరుచుకుంటేనే మనం వెలిగింపబడతాం మన జీవితాలు కొనసాగింపబడతాయి చివరి వరకు అయినా రాకడ వరకు మనం ప్రార్థించుకుందాం పరిశుద్ర ప్రేమల దేవా కృపణ దేవా యేసు లెక్కలేని వందనములు కృతజ్ఞతా స్థుతులు స్తోతుల తండ్రి జీవం కలిగిన దేవానికి వందనాల తండ్రి దేవ జీవాహారం నేని అనించు ప్రభాసి మరి నువ్వు ఇచ్చిన ఆహారం మేము ఎప్పుడు పూజించుకుంటేనే ఉండాలా ప్రభా ఎక్కడ కూడా ప్రభా మేము ఆపడానికి వీలదు తండ్రి ఎవ్రీడే కూడా ప్రభా వాక్యాన్ని మేము ధ్యానించాలి దాని మేము నడవాలా దేవాయసు ప్రభా మా శరీరంలో ప్రతి బలహీనత ఏదైతే ఉందో ప్రభా వాటిని గద్దించి కొట్టివేయండి ఆత్మనుసరంగా మేము నడుచుకోవాలా ప్రభా దేవాసొక్క ఆత్మజిత మాకు ఎల్లప్పుడూ నడిపింపు దాయిచండి ప్రభా దేవాసూ ప్రభ మీరు మా కొరకు ప్రభ ఈ లోకం వచ్చినారు మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినారు ప్రభా దేవాసుప్రభ మీరే తీర్మానం చేసుకొని ఈ లోకం మీదకి వచ్చినారు ప్రభా మా కొరకు తండ్రి గొప్ప విజయంకు అనుగ్రహించినారు ప్రభ అన్నిటి మీద కూడా ప్రభ మీరు అధికారం ఇచ్చినారు ప్రతి వాటి మీద కూడా ప్రభా మాకు అధికారం ఇచ్చినారు అంటే ప్రభా మీరు ఎంత ప్రేమిస్తే ప్రభా మాకంత మంచి అధికారం అని గురించిన ప్రభా కానీ ఏసుప్రభ ఆ అధికారం ప్రభ మీరు ఇచ్చిన ప్రతి అధికారం కూడా ప్రభా మరి నువ్వు చూపించిన విధంగానే మేము పోవాలా ప్రభా ఇచ్చిన అధికారాన్ని మేము వేస్ట్ చేసుకోవద్దు ప్రభా నువ్విచ్చిన గిఫ్ట్స్ ని మేము వేస్ట్ చేసుకోవద్దు నువ్వు ఇచ్చిన ప్రతి గిఫ్ట్స్ కూడా ప్రభా మేము అమ్మలు పరుచుకోవాలా ప్రతిదీ కూడా ప్రభా అది ఫ్రూట్ఫుల్ గానే మేము చేసుకోవాలా తండ్రి అది ఇంకా మేము అభివృద్ధి పరుచుకునేలాగా మేము ఉండాలా ప్రభా ఎందుకంటే ప్రభ మా ఎప్పుడు వెలుగు ఇచ్చే దేవుడో నీవే ప్రభా కాబట్టి ప్రభ ఇంకా మేము చీకటిలో ఉండుంటే ప్రభా మా నుంచి చీకటిని తరిమి వేసి చీకటి నుంచి విడుదల దయచేసి వెలుగులోకి ప్రభ ప్రతి బిడ్డ మమ్మల్ని నడిపించండి ప్రభా నీకెస్తవుతున్నదండి దేవా మా ఆత్మలో ఎప్పుడూ వెలుగుగానే ఉండాలి ప్రభా దేవా మేము నడిచిన ప్రతిసారి కూడా ప్రభా మరి యొక్క వెలుగు చిత నడిపింపు దయచించండి దేవా నువ్వు అన్న ప్రభా పాదములకు దీపం అయ్యున్నానవు ప్రభా కాబట్టి ప్రభ మేము ఎక్కడ నడిచినా ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా గానీ ప్రభా నీ యొక్క వెలుగుని మేము అనేకులకు చూపించాల ప్రభ దేవ మాకు మరణం అనేది మీరు ఇవ్వలేదు ప్రభా దాన్ని బట్టి ఎప్పటికీ కూడా ప్రభా సజ్జు లెక్క నిలబడడానికి ప్రభా యుగ యుగలకు ప్రభా నీ దగ్గర ఉండడానికి ప్రభ నీ మమ్మల్ని నేర్పరచుకున్న ప్రభా దాన్ని బట్టి ప్రభా సజ్జు నీకు వందనాలు తండీ దేవా ప్రభుని యొక్క జీవగ్రంథం ప్రభాం పిల్లలు రాశించుకున్నందుకు నీకు లెక్కలేని వందనాలి ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభ ఎన్నో దాచబడిన మర్మాలు కూడా ప్రభా మీరు మాకు బయలుపరిచే ముందుకు నడిపిస్తున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వందన ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవాయచు ప్రభ ఇంకా ప్రభ ఎన్నో మర్మాలు ఉన్నాయన్నారు ప్రభ ఈ భూమి కూడా సరిపోదని సెలివిస్తున్న దేవుడో కాబట్టి ప్రభ మేము వాటిని తెలుసుకోవడానికి ప్రభా ఆసక్తి కలిగిన మనసును మాకు అనుగ్రహించిన ప్రభా నీ సన్నిధిలో కూర్చొని మేము ఇంకా నేర్చుకోవాలి ప్రభా కొత్త కీర్తనలు మేము పాడాలా ప్రభ దేవాయసు ప్రభా మా కొత్త బోధించే దేవుడో ప్రభ ఏసన్ యొక్క ఆత్మ మాలో ఉంటే ప్రభ సమస్తం కూడా ప్రభ నూతనగా మార్చబడుతుందని సెలవు ఇచ్చిన కాబట్టి ప్రభ ఎవరైనా ఆత్మ చితం నడిపింపు దయచేంతండి దేవాయిచు ప్రభా లోకంలో ప్రభ ఎక్కడ చూసిన ప్రభా గలీబిలి ఎక్కడ చూసిన రోగాలు ఎక్కడ చూసినా ప్రభా రకరకాల క్యాన్సర్స్ రకరకాల స్కిన్ డిజీజెస్ చేత ప్రభ ఎంతో మంది వరణంతని కృప్రజ్ఞాపకం చేసుకునే ప్రభావ వరుణం కూడా ప్రభావ మీరు తాకండి ముట్టని స్వస్థపరచండి వారికి ప్రభావ అవకాశం ఇవ్వండి ప్రభావ వారి ప్రాణాలు పోయండి తండ్రి వేసే వాళ్ళకు కాయుష పొడిగించడం తండ్రి సహాయపడండి ముందుకు నడిపించండి ప్రభావ ప్రతి కుటుంబంలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి భార్య భర్తల మధ్య శాంతి సమాధానం చేత నింపండి పిల్లలు కూడా ప్రభా నీ అందు భావి భక్తి కలిగే జీవితం వారికి అనుగ్రహించండి ప్రభావ స్కూల్ పిల్లల కంచి డిగ్రీ స్టూడెంట్స్ వారికి తోడే నడిపించని ప్రభావ వాళ్ళు ఎవరి పిల్లలు ప్రభావి నీ యొక్క బైబిల్ పట్టుకోవాలా అది ధ్యానించాలి ప్రభావ అనేకులకు నీతిని సత్యాన్ని ప్రకటింప చేసే బడులుగా తయారు చేయండి ప్రభావ ఏసా నీకే స్థౌతం నీకేవనండి దేవాయూ ప్రభావ ప్రతి నీ యొక్క పరిశుద్ధితో ముద్రించుకోండి తండ్రి ఏ కరాజానికి స్తౌతం నీకి వందనములు తండ్రి ఓ జీవం కలిగిన దేవానికి వందనాలు తండీ దేవా ఏసు ప్రభ ప్రతి బడిని జ్ఞాపకం చేసుకునే తండ్రి దేవా ఏసయ అదే రీతిగా తండ్రి కే్రూప్లో కూడా ప్రభ ఎంతో మంది ప్రేరాంశాలు ఉన్నాయి వారిని అంత కూడా ప్రభా జ్ఞాపకం చేసుకునే తండ్రి వారిని అందరి కుటుంబంలో కూడా శాంతి సమాధానం చేత నింపండి అవసరతలు ఎంతో మందికి ఉన్నాయి అవసరతలను మీరు తీర్చండి వాళ్ళ హృదయంలో ప్రతి చీకటిని తొలగించండి ప్రభ దేవాయచు ప్రభావ వాళ్ళు బయటకు చూసే బాగానే ఉన్నారు ప్రభా కానీ వాళ్ళ ఆత్మలో ప్రభా వాళ్ళ హృదయంలో ప్రభావ ఎంత బాధ వేదన దుఃఖం చేత ఉన్నారు తండ్రి ఆ దుఃఖం నుంచి విడదల దయచండి తండ్రి దేవాయచు ప్రభా రకరకాల విధములైన రోగాలు తండ్రి ఆ ఆత్మకి పట్టిన ఆ రోగాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థించడం తండ్రి ఎంతో మంది ప్రభా ఆత్మలు ప్రభా కుష్టి రోగులై ఉన్నారు ప్రభా వారిని మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి వారి ఆత్మలో ప్రభావ మీరు తాకండి ప్రభా వాళ్ళకి స్వస్థతని ఇవ్వండి ప్రభా ఏసీఎస్ సాయం చేసే ముందుకు నడిపించిన ప్రభా ప్రతి వాళ్ళ ఆత్మలో ప్రభా హెల్దీగా ఉంటుటకు సహాయం అని గ్రహించమని ప్రార్థాం తండి దేవానికికే స్థౌతుందని నీకేవన తండ్రి ప్రతి బిడని కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా అదే రీతిగా ప్రభా మరి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రతి వాక్యాన్ని మేము అమ్మలు పరుచుకొని చక్కగా మేము నడుచుకున్నటకు సహాయం అనుగ్రహించాం ప్రభా ఎందుకంటే ప్రభా ఈ శరీరం మీరు ఇచ్చింది నీ యొక్క దేవాలయమే కాబట్టి ప్రభ మేము జాగ్రత్తగా పెట్టుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించండి ఈ శరీరం కూడా ప్రభా ఆత్మ చెప్పిన మాట వినలేక సహాయపడం అని ప్రార్థించడం తండీ మా ప్రాణము మా శరీరం మా ఆత్మలు మీ చెత్తగా అప్పగించడం తండ్రి మీరే మాకు తోడని నడిపించి మళ్ళీ ఈ యొక్క రాకడికి మందిని సిద్ధపంచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడం తండ్రి ఆ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం పరిశుధాత్మ నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్లోని బ్రదర్స్ ఇస్తర్ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న ఇంకా ఈ ఆరాధనలో పాల్గొన్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడిగాక ఆ మెయిన్స్